ప్రేసునిర్మించీ ప్రియమా హృదయం అనే పాఠ పాడినాక దేవుని వాక్యం తీసుకుందా ప్రియయే సునిమితివీ ప్రియమాన హృదయం మొదమాసి చునా హృదయా తరంగమునా ప్రియేసుర్మిచితివీ ప్రియమారణ హృదయం ముదారీచునాదయాగమునా ప్రభావమునా నూత హృదయమును నీర ప్రభావమునా నూత హృదయమును పవీత్రమరచుముదండ్రీ ప్రతి ప్రతిపాను కడిగి పవీత్ర చుముత్రీ ప్రతిపాప మున్ కడిగి ప్రియేసు జితివీ ప్రియమారణృదయం ముదమాజనా హృదయాంతరగమున ఆచాగరు గుడనైతే నీరాశ్రయాముడి ఆచాగరు గుడనైతి నిదాశ్రయాము విడచి కరుణారసముతో నాకై కెతి విత కరుణారసముతో నాకై కిపేటి ప్రతి ప్రతిచోమీ సాక్షిగా ప్రభువా నిలు ప్రతిచోతమీ సాక్షిగా ప్రభువా నిలు డోనా ఆత్మాభిషేకం ఆీయరు పూడా ఆత్మాిషేక ముని ఆత్మీయోరా ప్రియే సుని మీ జ్యుదివీ ప్రియమారణృదయం ముదమారవసీచునాదయాంతరంగమునా ప్రియే ృదయం హృదయా దేవుని వాక్యం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరశుతర వు దేవ మీకు వదనాలు నేసయ్య మహోనత రగు తండ్రి మహిమ స్వరూపి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం బ్రహ్మ ఓ ప్రవ్వా ఈ యొక్క గడిషన కాలం అంతా మమ్మల్ని కాపాడి సురక్షితంగా మీ సన్నిధి మళ్ళీ నడిపించిన దాన్ని బట్టి మీకు ఎంతో వదరాలి తండ్రి ప్రవ్వా ఇది నంటే మళ్ళీ అనేక మంది తండ్రి చూడలేకుంటుండగా మమ్మల్ని అందరినీ మీరు సజ్జల కలు పెట్టినారని మీకు ఎంతో వదరాలు మరోసారి మళ్ళీ జ్ఞాపకం తీసుకుందుకు మీకు ఎంతో వందాలి మమ్మల్ని ఎంతగానో తను మళ్ళీ కాచి కాపాడుతూ సురక్షితంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించేది మీకు ఎంతో వందాలు ప్రభావ నైనా ఆ యొక్క బోరల తీర్పు అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం నైనా కొంతకాలం నుంచి దాన్ని ధ్యానిస్తున్నాం ప్రభావ మీరే సహాయకులు కొన్ని నడిపిస్తూ మాతో మాట్లాడుతుంది మీకు ఎంతో వందాలు ప్రభావ నైనా ముద్రలు విప్పిన వారు మీరేనైనా వాటిని చూపించేవారు మీరే ప్రభావా కాబట్టి దాన్ని బట్టి మీకు ఎంతో వాదనాలను అయినా వీటన్నింటినీ మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా పరిశీలించీవితాలలో అవలంబించుకోవాలా అనేకులకు దీన్ని ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకవర్తి పరచుకోమని రాని బిడ్డలను నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించం తండ్రి ఈ రోజు మే మొదటి తారీఖు రెండు వేల సంవత్సరం బైబిల్లోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు మనము ఒక రెండు మూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం నాలుగవ బూర అనేది మూడవ బూర నుంచి ఆనుకొని వస్తున్న వాక్యం అది మూడవ బూరలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం దాని తర్వాత నాలుగవ బూరలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం నాలుగవ బూర ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వసనంలో దాని గురించి రాయబడింది నాలుగవ బూరా ముగించిందంటే ఐదవ బూర ఆరవ బూర ఏడవ బూరలో అసలు తీర్పు ఆరంభం అవుతుంది ఇవేమో హెచ్చరికల్ తీర్పు ఏరీతి ఉండబోతుంది అన్న విషయాలని ముందే హెచ్చరిస్తున్నాడు కాని ఐదవ బూరకు వచ్చేటప్పటికీ తీర్పు ఆరంభముంటుంది కాబట్టి నాలుగవ బూర పన్నెండవ ఆ వచనంలో నాలుగవ గురించి రాయబడేటప్పుడు పదమూడవ వచనము ూర వరకు జరిగిన విషయాలని ఐదు ఆరు ఏడు బూరలకు జరిగే కాలంలో జరిగే వాటికి మధ్యలో అది ఒక లింక్ లాగా ఉంటుంది కనెక్షన్ లాగా ఉంటుంది కాబట్టి మనం వీటిని ధ్యానించినప్పుడు దీర్ఘంగా జాగ్రత్తగా ధ్యానించాలి కొన్నిసార్లు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని వాక్యాలు మనం పఠించుకోకపోతాం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం లేక ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కానీ మనం అట్ చేయడానికి వీల్లేదు ప్రతి దాని పరిశీలించుకోవాలి ఎందుకంటే అక్కడే దేవుడు ఒక ఆ లింక్ పెడతాడు మనకి దాన్ని ఆ లింక్ ఓపెన్ అయిందంటే మనకు అర్థమైన వాక్యం కాబట్టి మనం అట్లా జస్ట్ లైట్ గా చదివేసి ముందుకు వెళ్ళిపోయినాం అనుకో మీనింగ్ వెళ్ళిపోతుంది మన మన దగ్గర ఆ అర్థం రాదు మనకి కాబట్టి మనం కొంచెం మరోసారి అనేసం పన్నెండవ వచనంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడో భాగం సూర్యుడు ప్రకాశింపక ఉన్నట్లు రాత్రిలో మూడవ భాగంన చంద్రుడు నక్షత్రంలో ప్రకాశింపక ఉన్నట్లు వాటిలో మూడవ భాగము కొట్టివేయబడను కాబట్టి మూడవ భాగము అన్న విషయాన్ని అక్కడ చెప్పబడింది ఇక్కడ మూడు మూడు మూడు మూడు భాగంలు కనిపిస్తామని మనకన్న విషయం చూస్తున్నాం మొదటిదిగా సూర్యుడు రెండవదిగా చంద్రుడు మూడవదిగా నక్షత్రములు వీటిలో మూడవ భాగం అంటే ప్రతి దాంట్లో మూడు భాగములు అన్న విషయాన్ని అక్కడ కాబట్టి ఇవి ఎప్పుడు ఆరంభం అవుతున్నాయి అన్న విషయాలను మనము ఈ క్యాలెండర్ మనకి ఎప్పుడు చూపించదు కానీ ఇవి ఎప్పుడు ఆరంభం అవుతున్నాయి అన్న విషయాన్ని మనం ధ్యానించాలా మనకు దేవుడు చూపించిండు బాప్తిజం ఇచ్చి యోహాను కాలం మొదలుకొని పర్లోకరాజ్యము బలవంతం చేతిలో పట్టబడింది కాబట్టి అది ఆ రోజు ఆరంభం మన కాలానికి ముగించే సమయానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని మనం నమ్ముతున్నాం మరి విశేషంగా మనము ఏడవ అధ్యాయంలో అనిచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన ఒక విషయం మనకు కనిపిస్తూ నాలుగు దూతలు అక్కడ మనకు కనిపిస్తా ఉంటారు నాలుగు దూతలు నాలుగు నలుగురు దేవదూతలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు భూమి మీదనైనా సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనాను అని అక్కడ అక్కడ మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి భూమి సముద్రము చెట్టు భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనై గాలి వీచకుడినట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచి తిని కాబట్టి ఇక్కడ నాలుగు దూతలు మనకు కనిపిస్తున్నారు దాని తర్వాత ఐదవ దూత ఇక్కడ కనిపిస్తుంటాడు మరియు సజీవుడకు దేవుణ్ణి ముద్ర ముద్రయు గల దేవుని ముద్ర వేరే ఒక దూత సూరోదయ దిశ నుండి పైకి వచ్చిట నేను చూచి కాబట్టి ఇవన్నీ చిహ్నాలు ఉదాహరణ చూడండి దేవుణ్ణి ముద్ర దూత అంటే ఎవరు దేవుని ముద్ర ఏంది దేవుని ముద్రగల దూత అంటే ఎవరు మనం అర్ధ తీసుకోవాలి ఐదవ ముగ్రం ఈ ఐదవ దూత ఆ నలుగురు దూతలకి ఆజ్ఞాయిస్తున్నాడంటే మళ్ళీ ఈ దూతకి ఎందుకు అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి ఈ దూత ఈ దూత ఏమంటుందంటే మన దేవుని దాసులను దానికి మీద ఉంచుతారు చూచి తిని భూమికి సముద్రములకు ఏ హాని కలుగుట కలగజేయటకాయి భూమికి సముద్రములకు హాని కలగ కలుగజేటై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత అంటే ఐదవ దూత మేము మా దేవుని దాసలను వారి నొసందు ముద్రించే వరకు భూమి కైనను సముద్రం కనను చెట్టుకైనను మూడు గుంపులు భూమి కైనను సముద్రం కైనను చెట్టుకైనను హాని చేయవద్దీని బిగ్గరగా చెప్పాను కాబట్టి బిగ్గరగా చెప్పడం అంటే ఆజ్ఞ ఇవ్వడం ఇతర దూతలకు ఆజ్ఞ ఇస్తుందంటే దేవుని ముద్ర దేవుని ముద్రగలవాడు ముద్రలు విపేవాడు ఏశ్వ ఒక్కడే కాబట్టి ఈ దూత ఏశ్వ సాదృశంగా ఉన్నాడు ఆయన తగిన దూతలకు ఆగేస్తున్నాడు దేవుని దాసులని ముద్రించేంత వరకు ఈ లోకం మీదకి మీరేం మీ లోకంలో మీరేం చేయడానికి వీల్లేదు అని ఆగే ఇస్తున్నాడు గట్టిగా కాబట్టి ఈ ముద్ర అంటే దేవుని దాసులని ముద్రించడం వరకు దేవుని ముద్రను తీసుకుని వచ్చి దేవుని దాసులకు ముద్ర ఇస్తున్నాడు ఆ ముద్ర అంటే ముద్ర అంటే సీల్ ఇంగ్లీష్ లో సీల్ చేయడం సీల్ చేయడం అంటే ఏందంటే ఈ లోకంలో శ్రమలు ఆరంభం కాకముందు ఈ లోకస్తుక ముందు సీల్ చేయడం కొందర్ని సీల్ చేయడం ఉదాహరణకి మనం చూస్తాము పాత కాలంలో నోబు కాలంలో చూస్తాము వాళ్ళు ఓడలోనికి వెళ్ళినాక సీల్ చేయబడింది ఓడ బయట ఉన్న వాళ్ళకి శిక్ష లోపల ఉన్న వాళ్ళకి శిక్ష లేదు అట్లనే సుధర్మ గుమ్మరా మీదకి శిక్ష రాకముందు లోతు తన కుటుంబాన్ని సీల్ చేసిడు దేవుడు వాళ్ళ మీదకి ఎటువంటి శిక్ష రానియకుండా దూరం తీసుకొని పోయినాడు కాబట్టి వేరుపరచడం ఈ ముద్ర ఏం చేస్తుంది సీల్ చేయడం అంటే వేరుపరచడం అన్న విషయాన్ని జ్ఞాపకం దేవుని దాసులని ముద్రించేంత వరకు ఈ లోకం ఏ శిక్ష రానియకుండా ఏ హాని కలిగినకుండా ఈ దూత తగిన దూతలకు ఆజ్ఞాపిస్తుండ్రు కాబట్టి ఏ స్లోభ మనం గ్రహిస్తున్నాం ఇక్కడ కాబట్టి ఈ ముద్ర ఎప్పుడు స్టార్ట్ అయింది చాలా మంది అడుగుతా ఉంటారు ఈ సీలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి ఈ సీలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను కానీ ఈ సీలింగ్ మన కాలంలో ముగించే టైం ఉందనే నేను చెప్పగలను ఎందుకంటే ముద్రలు విప్పినవాడు మన ప్రగ్వే కాబట్టి ఇవి మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఆ ముద్రలు మనం అందరం కాబట్టి మనం ధైర్యం చూడగలుగుతున్నాం ఓడలో ఉన్నవానికి బయట ఏం జరుగుతుందో అర్థమవుతుంది బయట ఉన్నవానికి ఏం జరుగుతుందో ఓడలో ఏముందో అర్థమవుతుంది మీకు ఓడల్లో ఉన్న నోవాహు తన కుటుంబీకులకి బయట ఎట్లా శ్రమలున్నాయో అర్థమవుతున్నాయి కాబట్టి అవి ఎంత భయంకరంగా ఉంటాయో ముందుగానే నోవాహి చూపించాడు దేవుడు తన కుటుంబాన్ని చూపించండు వాళ్ళు విశ్వాసంతో ఆ ఉడం కట్టుకున్నారు కాబట్టి ఆ విశ్వాసంతో వాళ్ళు ఉడం కట్టుకోగలిగినారు కాబట్టి అందులో ప్రవేశించగలిగినారు ఆ విశ్వాసంతో వాళ్ళు ప్రవేశించగలిగారు కాబట్టి అది ముద్రించబడింది కాబట్టి విశ్వాసం మనం ముద్రించబడ్డ వాళ్ళమంటాం దినం వరకు ఆయన పరిశుధాత్మ చేత మనం ముద్రించబడ్డ వాళ్ళం అన్యం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో దినం వరకు మనం ముద్రించబడ్డం అంటే ఈ లోకంలో శ్రమలు అయ్యేంత శ్రమలు ముగించే వరకు మనం సీల్ చేయబడ్డం అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ సీల్ లోనికి రావాలా అనేది మన ప్రయాసం ఎందుకంటే ఇది ఎండ్ అయ్యే కాలం అంటే ఒకసారి ఆ ఓడ ఏ రీతి అయితే తలుపు వేయబడిందో ఆ రీతిగా ఈ సీల్ కంప్లీట్షన్ దశకు క్లోజింగ్ దశకు అది ఇది ఆరంభం సీలింగ్ తన బిడలని అందరిని పరిశుధాత్మ చేత ముద్రించుకుంటున్నాడు ఆ సీలింగ్ కానీ యుగ సమాప్తికి పరిశుధాత్మని దూషించే రకంగా గుంపు తయారంగా మనం చూస్తున్నాం కొంతకాలం నుంచి మతపరమైన క్రైస్తవ జీవితము పరిశుతాత్మని దూషిస్తుంది ముఖ్యంగా సర్పములు తేళ్లు దేవుని దూషిస్తున్నాయి కదా పోయేవారు చూసినాం ఘట సర్పము ఏ చూడడానికి గొర్రెల్లలా ఉంది కానీ అది ఘట సర్పంలాగా మాట్లాడుతుంది కాబట్టి అది కఠినంగా ఉంటది అన్నట్టు దేవుని ఆత్మని దూషించేది కాబట్టి మనం ఉండడానికి వీల్లేదు దేవుని దేవుని ప్రేమించే ఆయన ఆత్మ అభిషేకం పొందిన కాబట్టి ఆయన ఆదరణలో మనం ప్రొటెక్షన్ లో మనం ఉండాలా ఈ సీలింగ్ కొరకు మనం అందరి నడిపించుకోవాలా అది మనం ఇచ్చే సీలింగ్ కాదు మనం ఏమైనా చూపిస్తాం సీలింగ్ కంప్లీట్ అవుతుంది తరలో మోస ఏరితిగా హెచ్చరించిండే ప్రజలని ఓడలో వెళ్ళినాక ఎవరి తరం కాదు లోపల రావడానికి ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది అంటే మీకు తెలవకపోవచ్చు అది నేను చూసినా కూడా చెప్తున్నా సరే ఏ సినిమా అంటే ఈ సినిమా తీరులో వచ్చే సినిమా చూసింది నోవాకు సంబంధించిన సినిమా ఇది బైబిల్ సినిమా బైబుల్ వాకింగ్ సినిమా అయితే అందులో నోవాహు తన కుటుంబము ఎంత ఏడు మంది కదా వాళ్ళు ఎనిమిది మంది కదా ఎనిమిది మంది ఒళ్ళకి కదా ఆ సినిమాలో తొమ్మిదో వాళ్ళు చూపిస్తారు బైబిల్ ఎక్కడ వాక్యం బైబిల్ ఎక్కడ వాక్యం అయితే నోవాహుకు వ్యతిరేకంగా ఒకడుట్టడు అనవచ్చు ఆయన పేరు తూబాల్ కయీన్ అని ఉంది వాడి పేరు కానీ తూపాల కైంది కూడా ఓడలకి పోయినట్టు చూస్తాం మనం ఎట్లా పోయింది అనేది ఆ సినిమాలో చూపిస్తాడు కానీ బైబిల్ ఎక్కడ లేకపోయినట్టు ఓడలు ఉన్న వారు ఎనిమిది మంది అని హెబిల్ రాష్ట్రపత్రికలు ఉంది క్లియర్ గా కాబట్టి అది ఆ సినిమా దేవుడి వాక్యానికి విరోధంగా తయారు చేస్తున్నారు వాళ్ళు అంటే నాకు అర్థమైతుంది అది ఎవరు తయారు చేసిన అది తయారు చేసే క్రైస్తవులు కాదు బాగా అర్థం చేసుకుని అది తయారు చేసే బైబిల్లో లేని వేరే పుస్తకాలలో చదివి తయారు చేసుకుంటారు ఎందుకంటే కొంత కొత్త కొత్త డైమెన్షన్ వాళ్ళ సినిమాకి అట్రాక్ట్ చేసుకోవడానికి మనుషులే అట్లా దేవుని వాక్యాన్ని వాళ్ళు ట్వీస్ట్ చేస్తారు తూపాలు కాయలు అనేవాడు అందులోనికి పోయి హామును రెచ్చగొట్టడము చూపిస్తారు మూవీలో దాని హాము తన తల్లిదండ్రులకు వ్యతిరేకమవుతాడు కదా హామే కదా అదే హాము వ్యతిరేకమైనట్టు మనం చూస్తాం హాము తండ్రికి వితరేకంగా ఉంటాడు మొదటి నుంచి కూడా దాని తర్వాత హాము సంత తిలకి వచ్చేవాడే కణాను సరే మనం అటువంటి డైరెక్షన్లకు వెళ్ళిపోతున్నాం వాక్యం కానీ ఈ ముద్ర సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అంటారు ఇంగ్లీష్ బైబుల్లో సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అంటే తన భక్తులను దేవుని భక్తులను ముద్రించడం అనే అంశం ఇక్కడ ఉంది దేవుని దాసలను వారి నొసల్లయందు ముద్రించవరకు కాబట్టి దేవుని దాసల నొసలయందు నొసల్ల అంటే ఇది ముద్రించేంత వరకు మీరు ఈ లోకానికి హాని చేయదు ఈ లోకానికంటే ఆడ మూడు ఉన్నాయి ఒకటేంది భూమికి రెండవది సముద్రానికి మూడవది చెట్ల కాబట్టి దేవుని బిడ్డలని సీల్ చేసేంత వరకు ఈ లోకం ఎటువంటి హాని రాదు అని చెప్పబడుతుందంటే ఈ సీల్ చేయబడ్డ వాళ్ళు ఎవరైనా లెక్క కింద ఆ సీల్ చేయబడ్డ వారు లక్ష మంది క్లియర్గా ఉంది కింద వాళ్ళు సీల్ చేయబడ్డాకనే ఈ లోకం హాని అంటే తగ్గిన మూడు గుంపుల మీదకి శ్రమ వస్తుంది కాబట్టి శ్రమల కాలము ఆరంభమైంది సీలింగ్ ముగిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం బైబుల్లో ఇవన్నీ ఈ టైం అనేది మన మనం క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్ టైం ట్వంటీ అవర్స్ అనేది మనం తయారు చేసుకున్నాం కానీ దేవుని దృష్టిలో టైం అట్లా లేదు కాబట్టి బైబిల్లో కూడా ఈ బుర్ర తర్వాత ఇట దీని తర్వాత ఇట్లా జరుగుతుంది సీక్వెన్సింగ్ అనేది కాదు సీరియల్ గా జరిగేది కాదు వెనకలికి ముందుకి వెనకాలకి ముందుకు జరుగుతూ ఉంటది తర్వాత బూరల్లో ఇట్లా ఓవర్ ల్యాపింగ్ అన్నట్టు మనం చూస్తాం మొదటి బూర ఓదినప్పుడు జరిగిన అంశము రెండో బూర ఊదినప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంటాయి దాని మీద నుంచి కిందికి పోతా ఉంటాయి మొదటి బూర ఊదినప్పుడు జరిగిన శ్రమలు పోతా ఉంటాయి కింద నుంచి రెండో బూర శ్రమలు స్టార్ట్ అవుతా ఉంటాయి దాని కింద మూడో బూరల శ్రమలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అట్లా అన్ని శ్రమలు జమ అయిపోయి ఏడవ బూరకు సమాప్తం అవుతుంది అది తిగనే ఉంది బైబిల్లో మనం అట్లా ఎక్కడ చూడము ఏ పుస్తకాలలో కానీ అది ఆరంభమయ్యి ఏడవ బూర వచ్చేటప్పటికీ ఈ మొదటి బురది కూడా సమాప్తం అవుతా ఉంటది రెండవ బురది కూడా సమాప్తం అవుతుంటది మూడవ బురది కూడా సమాప్తమవుతుంటది కానీ బైబుల్ కాలేజ్లలో వాళ్ళు చెప్పారు ఏంటంటే మొదటిది అయిపోయినాకనే రెండవది రెండవది అయిపోయినా కానీ మూడవదేదని చెప్పిస్తారు కానీ లేదు బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి మొదటి బూర ఎండ్గానే రెండవది కంటిన్యూ అవుతా అందుకే ఈ మూడు గుంపులు మనకి మొదటి బూర ప్రతి గుంపులా కనిపిస్తండే ప్రతి బూర కూదినప్పుడు కనిపిస్తూ ఒకవేళ ఆ మూడు గుంపులు మొదటి బూరకే నాశనం అయిపోతే రెండవ బూర కూదినప్పుడు చూపించిన అవసరం లేదు కదా రెండో బూర కూడా కనిపిస్తూ మూడు గుంపులు నాలుగవ బూర ఊదినప్పుడు కనిపిస్తూ ఉంటాయి అవి కంటిన్యూ అవుతా ఆ గుంపులు కొన్ని వేల సంవత్సరాల నుంచి గుంపులు కంటిన్యూ అవుతున్నాయి ఆ నాలుగు గుంపులు మన కాలానికి అవి ముగిస్తాయి కాబట్టి ఇప్పుడు చూడండి పన్నెండవ వసనము తొమ్మిది ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వసంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు ఈ మూడు గుంపుల గురించి మనం రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రములు మూడవ భాగము చీకటి కమ్మునట్లును చూడండి ఈ మూడు గుంపులలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ అని అర్థం చేసుకోవాలా చీకటి కమ్మునట్లును ఇప్పుడు చూడండి రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడేను కాబట్టి పగటిలో మూడవ భాగము రాత్రిలో మూడవ భాగం అర్థం చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి పగటిలో చంద్రుడు లో మూడవ భాగము కొట్టివేమంటే నిజంగా చంద్రుడు ముక్క అయిపోతాడా అట్లా ధ్యానిస్తారు కదా మనం ఎవడన్నా ముక్కలు కట్ చేయగలడా చేయలేరు సైంటిఫిక్ అది అసాధ్యం అది చంద్రుని దగ్గర కోవరిపోలేరు మొన్న ఒక రెండు మూడు వారాలు ఒక వారం క్రిందట నేను న్యూస్ పేపర్ చూసినాను ఒక స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ చంద్రుడికి చాలా మటుకు దగ్గరికి పోయిందట దాన్ని స్టడీ చేయడానికి వరకు ఇంకా కొంచెం దగ్గర పోతే కాలిపోతారు కదా మాడిపోతారు కానీ ఒక దశ వరకు పోయి దాన్ని స్టడీ చేస్తారట దాని వేడి ఎంత ఎంతగా వస్తుంది దాని పవర్ ఎఫెక్ట్ ఎంత ఉంది సారీ సూర్యుడి గురించి సూర్యునికి దగ్గర పోయినారంట పోయి దాని దాని డిస్టెన్స్ దాని వేడి అవన్నీ ఎస్టిమేట్స్ క్యాల్క్యులేషన్స్ చేస్తున్నారంట చేస్తే లాభం వాడికి ఏమైనా వాడు ఏమైనా చెప్తారే మరి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు వాడి రష్మి ఎంత దూరం నుంచి వస్తుంది ఇవే మాట్లాడతారు అంతకంటే మాట్లాడుతారు అది వెరితనంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉంది జ్ఞానం కాబట్టి ఉదాహరణకి పగటిలో మూడో భాగం నా సూర్యుడు ప్రకాశింపకుండునట్లును అంటే చూడండి పగడిలే సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు మళ్ళీ మూడో భాగము ప్రకాశింపకుండినట్లు అంటే అర్థం ఏమైంది మూడో భాగం ప్రకాశించేదంట అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది ప్రకృతి సహజమైన విషయం కాదు మనము ఇవి ఆత్మీయమైనవి అన్న విషయాన్ని గ్రహించి నేర్చుకోవడం ప్రయత్నిస్తున్నాం కానీ ప్రతిసారి ప్రకృతి సహజంగానే ఈడ్చుకోబడబడుతున్నాం మనం ఇక్కడ బ్రదర్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా వీటిని ప్రకృతి సహజంగా చూడడం వలన వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు దానికి ఎన్నిసార్లు ప్రభు చూపించు పాతవి గతించినాయి ఇదిగో సమస్తం కృతమైనవి రొత్తవి ఆత్మీయమైనవి కాబట్టి వాటిని ఆత్మీయ కళ్లతోనే మనం చూడాలి గాని ఫిజికల్ గా చూసేది కాదు ఈ కళ్ళతో చూసేటిది కాదు ఈ కళ్ళతో చూస్తే ఎప్పటికీ అర్థం కావే ఎందుకంటే అవి అవి ఆత్మీయమైనవి కాబట్టి పగలు పగటి పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకొనట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకున్నట్లు కాబట్టి పగలు సూర్యుని పెట్టి వెలిగోడానికి రాత్రి చంద్రుణ్ణి నక్షత్రంలో వెలుగు ఇవ్వడానికి పెట్టిండే ఆది కాలంలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో అంతేనా అట్లా పెట్టిండి దేవుడు వాటిని వెలిగి కానీ ప్రకటన గ్రంథంకి అవి వెలుగుని పోగొట్టుకుంటున్నాయి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోండి రక్షణ పొందిన క్రొత్తలో ఈ గుంపులన్నీ వెలుగులోనే ఉన్నాయి ఆరంభంలో రక్షింపబడే ప్రముఖ జీవిస్తున్న కాలంలో అన్ని వెలుగులో ఉన్నాయి కానీ ప్రకటన గ్రంథంకి అంటే యుగ సమాప్తికి వచ్చేప్పటికీ యుగం ముగించే టైంకి अभी वो चीक तैयार चूंकि अंत अब पड़ों इंग्ली वेबल अ ब्रेक लाइप इंग्ली वेब चलता पन्डव वर्ष द फोर्थ एंजल स थर्ड पार्ट आफ् दिटन अं थर्ड पार्ट आफ् दून अड्फ स्टार सो आज दार्ट आफ द డార్డ్ అనుంది డార్క్ డార్క్ నెస్ డార్క్ and the day దే not for a third part of it అంటే shine కాలేదు day time లో లైట్ లేదు అని చూపిస్తుంది ఇక్కడ వాక్యం అండ్ ద నైట్ లైక్ వైజ్ నైట్ కూడా వెళ్తుర లేకపోయింది డార్క్నెస్ అని ఉంది third part థర్డ్ పార్ట్ ఆఫ్ దెమ్ థర్డ్ పార్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆ మూడు గుంపులలో థర్డ్ పార్ట్ వాస్ డార్క్ వాటికి అని చెప్పబడుతుంది కానీ తెలుగు వైపు లముందంటే చూడండి ఇప్పుడు నాలుగవ దూత గుర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగము చీకటి కమ్మునట్లు ఇప్పుడు క్లియర్ గా ఫస్ట్ లో చీకటి కమ్మునట్లు పగటిలో మూడో భాగమున సూర్యుడు ప్రకాశింపకున్నట్లును రాత్రిలో మూడో భాగము చంద్రుడు నక్షత్రములను ప్రకాశింపకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టబడెను కొట్టబడను చూడండి అవి కొట్టివేయబడ్డాయి ఎట్లా కొట్టబడ్డాయి చెప్పండి మూడవ బూర ఊదినప్పుడు జరిగిన విషయాలు మనం చూసినాం మూడవ దూత బూర ఊదినప్పుడు ఏమైంది పెద్ద కొండ మండు చిన్న కొండ సముద్రం మీద పడవేబడను అని చూసినాం కదా సముద్రం మీద పడవేబడ్డపుడు అవి మూడు గొంపులుగా చచ్చినట్లు చూస్తాం మనం కదా మాచిపత్రి అన్న ఆ నక్షత్రం పెద్ద నక్షత్రము కొండ పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీదను నీటి ముక్కుల మీదను పడెను అది మనం తీసిన వారం అటుపోయిన వారం దానికి ముందు రెండు వారాల క్రితం కాబట్టి అది తిరిగి వస్తుంది ఇప్పుడు చూడండి కొట్టవడం అంటే అది కంటిన్యూ స్టార్ట్ అయింది అక్కడ కొట్టబడడం అవి అక్కడ నుంచి క్రింద పడవే ఎందుకంటే ఇప్పుడు చూడండి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఎక్కడుంటాయి ఆకాశంలో ఉంటాయి అంటే పైన ఉంటాయి కదా ఒకప్పుడు ఇవి ఆకాశవాసులు ఒకప్పుడు ప్రభుత్వ పాటు ఉన్నవి ఒకప్పుడు ప్రభుత్వ పాటు ఉన్నవి ఇప్పుడు లేవు అక్కడి నుంచి పడవే బడ్డాయి ఎఫ్ఎస్ మనం చూస్తాం మనం అందరము ఆయనతో అక్కడ నివసిస్తున్నాం కానీ అక్కడి నుంచి ఇవన్నీ పడవేబడ్డాయి ఎందుకు పడవేబడ్డాయి దానికి సంబంధించిన మనం ధ్యానించినాం ఒకసారి చూడండి ఎందుకు పడవేబడ్డాయి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై ఏడవ వచనం రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి ఏదనను లేక హర్షుతమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్ర పరిచి పరుశుధ పరుషకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను కాబట్టి ఇక్కడ గుణగణలున్నాయి క్రైస్తవ సంఘం యొక్క గుణగణలున్నాయి ఈ గుణగణాలు ఉండే వాళ్లే ఆయనతో పాటు ఎప్పుడు నివసించగలరు ఈ గుణగణాలు పోగొట్టుకుంటే ఆయనతో పాటు నివసించలేరు ఇక్కడ క్లియర్ చెప్పబడుతుంది వాళ్ళ గుణగణాలు ఏంది చూడండి ఇక్కడ ఉంది ఎటువంటి కలంకం ఉండదు ఎటువంటి మడత ముడత ఉండద్దు అని అక్కడ చెప్పండి దాని తర్వాత పరశుధత నిర్దోషత దేవుని మహిమ పరశుధత నిర్దోషము దేవుని మహిమ పొందినవారు ఈ గుణగణాలు లేని వారు ఖచ్చితంగా అపవిత్రలో ఉన్న ఖచ్చితంగా దాన్ని భక్తిహీనమైన సంఘం తయారు చేయబడిన అది ఆ రీతిగా ఉన్నది అన్నట్టు భక్తిహీనతలు ఉన్నది కాబట్టి ఆయన సన్నిధిలో నుంచి పడవేబడుతుంది ఏ రీతిగా అయితే దూత వెలుగు దూత అయిన లూసిఫర్ పడవేబడ్డాడు ఆ రీతిగానే వీళ్ళు కూడా పడవే ఆయన దగ్గర నుంచి ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించాల మన కాలంలో ఎంతో మంది దేవుని సేవకులు దేవుని బిడలు ఎందుకు పడవేయబడుతున్నారు అంటే ఈ గుణగణం లేకపోవడం ఎంతకాలం భరిస్తారు ఆయన చాలా కాలం భరిస్తాడు ఒక భరించాడు కంటిన్యూ చేస్తే మీ ఆత్మ నశించిపోతుంది మీరు ఆత్మ నశించుకోకుండా ఉండాలంటే వాడిని శరణం నశించుకోవాలా అందుకు మరణాన్ని కప్పగిస్తూ వాళ్ళని వాళ్ళు త్వరగా వాళ్ళ కళలు ముగించుకుంటారు నిష్ఫలం అయిపోతుంది సేవ జీవితం కానీ వాళ్ళ ఆత్మలు రక్షింపబడతా ఉంటాయి ఆయన ఎంతో జాలి దేవుడు ఇది కొరందలు రాష్ట్ర పత్రికలు ఇస్తాం అన్న వాక్యం అపవిత్రతలో ఉన్న వాళ్ళు ఏ రీతిగా అపవిత్రంగానే ఉంటారు దాని తర్వాత వాళ్ళ శరణాలు నశింపజేసి వాళ్ళ ఆత్మల్ని ఎట్లా కాపాడతారు దేవుడు చివరికి వాళ్ళ ప్రభుత్వం స్వీకరిస్తా ఉంటారు వీళ్ళంతా మరణించే టైంకి ప్రాభుని స్వీకరిస్తూ అక్కడ చెప్పబడింది అది వాక్యం కాబట్టి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ క్రైస్తవ సంఘం ఏ రీతి ఉంటది అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇది చెప్పబడింది మరియు అతడు నాతో ఇలాగే చెప్పాను గొర్రపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధనులు అని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని నాతో చెప్పాను ఇవి నిజం అంటే నిజమైన మాటలు ఇవి నమ్మండి ఏందా మాటలు అందుకు అతనికి నమస్కారము చేయటకై అతడు అతని పాదంలో ఎదుట సాగిలప్పుడ అతడు నేను నీతోను యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు సహోదరులతోను సహదాసులను దేవునికి నమస్కారము చేయము యేసుని గూర్చే సాక్ష్యము ఏసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను కాబట్టి గొర్రెడ్ల పెళ్లి విందులో ఎవరు పాలు పొందుతారంటే ఈ రీతిగా తయారు చేయబడిన వాళ్ళే ఇందాక మన విభ రాష్ట్ర పత్రికలో పరశుద్ధత నిష్కలంకము ఎటువంటి ముడత ఉండనిది ఎటువంటి ముడత అంటే తెలుసు కదా అంటే క్లియర్ గా నీ జీవితంలో ముడత మొక్క మీద ముడుతుంది అనుకోండి మీద ముడుతుంటే ఎట్లా తెలుస్తుంది క్లియర్ గా తెలిసిపోతుంది ఏదో ఉంది నా వీళ్ళ ముడతలు గాని అంటే నీ జీవితంలో ఎటువంటి బలహీనతలు గాని ఉన్నా కానీ అపవిత్రత ఉన్నా గానీ నువ్వు దొరపిల్ల విందులో పాలు పొందలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళు ఎందుకు దాని అవకాశం పోగొట్టుకుంటారు ఎందుకు క్రింద పడవే పడ్డారా ఈ గుండగణాలు పోగొట్టుకున్నారు కాబట్టి అవి ఎట్లా పోగొట్టుకున్నారనేది మనం ఎన్నో సమస్యల నుంచి ఇక్కడ ధనిస్తున్నాం ఏ రీతిగా ఆ పరిశుద్ధత నిష్కలంకము నిర్దోషత్వము పోగొట్టుకున్నారు వాళ్ళు రక్షింపబడ్డప్పుడు నువ్వు నిష్కలంకంగా ఉంటావు నిర్దోషిగా ఉంటావు పరిశుద్ధంగా ఉంటావు క్రమేణ మతపరమైన జీవితానికి నువ్వు బానిసం అయిపోయి ముసలమేట్లు భూతంలో బోధడ్డ నీలో అవన్నీ తిరిగి వచ్చేస్తా ఉంటాయి కలంకం వచ్చేస్తా ఉంటది అపవిత్రత వచ్చేస్తా ఉంటది దాని తర్వాత నువ్వు ఈ లోకానికి బానిసం ఉంటావు లోకాతీతంగా జీవిస్తూ ఉంటావు అప్పుడు భక్తిహీనల భక్తిహీన స్థితికి జారిపోతా ఉంటావు అప్పుడు జారిపోయినప్పుడు ఆ పడవే పడతావు మనమంతరం ఈ దశలో ఆయనతో నివసిస్తున్నాం అక్కడ కానీ ఎప్పుడైతే భక్తిహీనతలకు జారిపోతామో అక్కడ నుంచి జారి క్రింద పడవే పడతాం అదే ఈ తీర్పుకు సంబంధించింది సరే ఇప్పుడు చూడండి కొన్ని వారాల క్రితం మనం ధ్యానించినము యోగేల గ్రంథము మూడవ అధ్యాయంలో ఒక విషయాన్ని యోగల గ్రంథం మూడవ అధ్యాయము ఈ మూడు గురించి మరీ దీర్ఘంగా చెప్పబడింది చూడండి యోగేల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో కొంచెం స్పీడ్గా వెళ్తాం ఈరోజు మనము యుగ సమాప్తిలో ఏరీతే ఉంటుంది అనేది ఇక్కడ చెప్పబడింది సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రం కాంతి తప్పిపోయేను దాని తర్వాత యుహోవ శ్రీయోనుల నుండి గర్జించుచున్నాడు ఈ గుంపులు తప్పిపోయినాక ఆయన కోపము రగులుకున్నది ఆయన గర్జిస్తున్నాడు అరుస్తా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆయన గర్జిస్తే ఉన్న తప్పించుకుంటాడా ఆయన నుంచి కాబట్టి తేజోవాసులు అంటే రక్షింపబడి పరలోకానికి సంబంధించిన వాళ్ళు తేజోవాసులు అంటే తేజోహీనులు అంటే ఆ తేజస్సును పోగొట్టుకున్న వాళ్ళు తేజస్సు అంటే వెలుగు కదా ఏస్పవ్ వెలుగు ఏస్రో వెలుగుని పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు అందరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎవరు వీళ్ళు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఎప్పుడు చూడండి బాగా సూర్యుని చంద్రుని కలుపుతారు దాని తర్వాత నక్షత్రాలను సెపరేట్ చేస్తారు ఎందుకంటే కొన్నిసార్లు సూర్యుడు నక్షత్రములు చంద్రుడు కలిసే ఉంటారు అంటే ఇవి మూడు గుంపులు ఎప్పుడు ఒకటే సహవాసంలో ఉంటాయి అవి ఎప్పుడు లోపలనే ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి వాక్యము అది మనం లైట్ గట్రా చదివేసి వెళ్ళిపోయేది లేదు ఇవి ఎప్పుడు కలిసే ఉంటాయి ఈ మూడు గుంపులు లోపల వర్షిప్ చేసుకుంటా ఉంటాయి కానీ వాళ్ళ వర్షిప్ ప్రభు పోంటే వారి హృదయంలు నాకు బహు దూరంగా ఉన్నాయి పెదవులతో నన్ను శ్రద్ధిస్తున్నారే కాని వారి హృదయాలు నాకు బహు దూరంగా ఉన్నాయి అంటాడు ఎందుకంటాడు చెప్పండి ఇప్పుడు కాదు వేల సంవత్సరాల నుంచి ఈ మాట నడుస్తా వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు కానీ వాళ్ళ హృదయాలు మటుకు నాకు బహు దూరంగా ఉన్నాయి ఎందుకో అక్కడి నుంచి పడవియబడ్డాక దూరంగానే ఉన్నాయి మనం ఆయనకి సన్నిహితంగా ఉండాలి ప్రతి క్షణం అందుకే మనకి ప్రాధాన్య జీవితం చాలా అవసరం చూడండి నీకు ఎన్న సమస్యలు ఉండొచ్చు ఎన్న కష్టాలు ఉండొచ్చు ఈ విషయం ఒకటి జాగ్రత్తలు చేసుకోండి ఆయనకు తెలుసు ఆయన ఎన్నోసార్లు మనకి జ్ఞాపకం చేసింది అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు కాబట్టి అనుమనించొద్దు నువ్వు ప్రార్థించినాక అవి కష్టంగా నెరవేరుతాయి అదే నీ విశ్వాసం తర్వాత ఆయన నీతిని రాజని వెతకమన్నాడు అందుకే మనం వెతుకుతున్నాడు ఇక్కడ ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్పండి ఏ రీతిగా పర్లుకు రాజ్యము బలవంతం చేత పట్టబడింది ఏ రీతిగా అది శ్రమల పాల్గా అవుతుంది ఏ రీతిగా దాని మీదకి మొదట శిక్ష వస్తుంది ఎందుకంటే తీర్పు దేవుడి ఇంటి దారంభ కాలము వచ్చి ఉన్నదన్నాడు పెరుగు రాష్ట్ర కాబట్టి తీర్పు దేవుడి ఇంటికి ఫస్ట్ అవుతుంది ఈ బురలు అన్ని చూపిస్తాయి ఈ బురలు ఊదినప్పుడు జరిగినది అదే కాబట్టి ఈ తీర్పు మొదట క్రైస్తవ జీవితానికే కాబట్టి ఇవన్నీ విషయాలు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి దేవల గ్రంథంలో ఏం చేస్తున్నాం సూర్య చంద్రులు తేజహీనులయరి నక్షత్రముల కాంతి తప్పిపోయాను చూడండి తప్పిపోవడం వేరే తేజహీనులుగా గాడం వేరే తప్పిపోవడం అంటే ఏం చెప్పండి తప్పిపోయిన కుమారుడు విన్నారా ఎప్పుడైనా వాక్యం అదే వాక్యం ఇప్పుడు అర్థమవుతుందా నక్షత్రంలో కాంతిని తప్పిపోవడం అంటే ఇప్పుడు నక్షత్రంలో గొప్ప జనానికి సాదృష్టమని చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి అటుపోయిన వరం మార్కు మనకు కనిపించలే కాబట్టి నక్షత్రంలో ఒక దశలో సర్ప తేళ్ళకి సాదృశ్యంగా ఉంటాయి ఒక దశలో సర్పములకు సాదృశంగా ఉంటాయి ఒక దశలో గొప్ప జనం ఉంటాయి నువ్వు చదివే ఆ పరిస్థితిని బట్టి అవి నీకు అర్థమవుతా కాబట్టి సూర్యుడున్నప్పుడు వేడి కాబట్టి తేళ్లకు సాదృశంగా ఉంది చంద్రుడున్నప్పుడు ఉపమనరీతిగా చంద్రుడు అంటే చీకటికి సాదృశంగా చీకటిలో ఉండేది కాబట్టి సర్పంలో సాదృశంగా కానీ ఎప్పుడైతే చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడో అది గొప్ప జనం సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి వాటి సిచ్యువేషన్స్ మారిపోతా ఉంటాయి కాబట్టి వాటి వాళ్ళ స్థితులు మారిపోతున్నప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో పడతావు కాబట్టి జాగ్రత్తగా మనం వీటిని ధ్యానించాలా ఇప్పుడు చూడండి మూడు గుంపులు చీకటిని రుచి చేస్తున్నాయి అన్న ఒక విషయం మనకు ఇక్కడ చెప్పబడింది పదిహేనవ చేస్తున్నాం నక్షత్రంలో కాంతి తప్పిపోయేను ఇంగ్లీష్ లా స్టార్స్ షెల్ విత్ దేర్ షైనింగ్ స్టార్స్ షెల్ విత్ దేర్ షైనింగ్ అని చెప్పింది కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఈ మూడు గుంపులు ఏషావు సంతతికి సాదృశ్యంగా ఉన్నాయని నేను మీకు చూపించిన ఏషావు సంపాదించింది ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి సహజమైన గుంపులు ఇవన్నీ ఈ లోకాతీతమైన గుంపులు ఇవన్నీ మనం మటుకు ఈ లోకం నుంచి వేరుపడ్డ వాళ్ళం ఈ లోకం నుంచి బయటికి పిలవడ్డ వాళ్ళం మనం కాబట్టి ఈ లోకంతో మనకి ఏ సహవాసం లేదు కాబట్టి ఇప్పుడు చూడండి స్టార్స్ అంటే థర్టీ ఫైవ్ లో రోలింగ్ సెన్స్ ఆఫ్ రోలింగ్ అని చెప్పబడింది దాని సెన్స్ ఆఫ్ బ్లేజింగ్ అంటే అవి కాలిపోతున్నాయి అన్న విషయానికి జ్ఞాపకం చేయబడుతుంది దాని తర్వాత 3552 లో మీనింగ్ టు హీప్ అప్ లేక కుప్పల్గా పడవేయబడడం కుప్పల్ కుప్పల్ గా పడవేయబడడం గుంపులు గుంపులుగా కుప్పగా చేయబడడం తర్వాత థర్టీ ఫైవ్ లో కృచ్చడం పొడవడం దాని తర్వాత మంట మండడం బర్నింగ్ to blister, to burn, to sting, to pierce. Born, so, what we have said is that the Agni is the same as the Agni. In the Nova column, we have said that the Agni is the same as the Agni is the same as the Agni is the same as the Agni is the same as the Agni. ఇవి ఆత్మీయమైన చిహ్నాలు అగ్ని ఆయన కోపానికి సాదృశ్యం అని మనం ధ్యానించాం ఎన్నిసార్లు కాబట్టి వీళ్ళందరూ ఈ మూడు గుంపులు ఆయన కోపానికి బానిసలు అవుతున్నారని ఈ యొక్క నంబర్స్ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి థర్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి థర్టీ ఫైవ్ దాని రూట్ వచ్చి థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ చెప్పబడ్డట్టు తొలగిపోయేను కాంతి తప్పిపోయేను తప్పిపోయారు అనే పదం ఇంగ్లీష్ లో విత్ డ్రా అనుంది ఇంగ్లీష్ బైబుల్లో కాబట్టి విత్ డ్రా అంటే చూడండి విత్ డ్రా అంటే తొలగిపోవడం లేక విడిపోవడం అని అర్థం విత్ అంటే జేమ్స్ నంబర్స్ లో సిక్స్ ట్వంటీ అది గ్రీకు భాషలో ఇది హిబ్రూ ఇది యోగాలు కదా గ్రీకు భాష హిబ్రూ భాషలో సిక్స్ ట్వంటీ భాషలో అకాఫ్ అనుంది అసాఫ్ అనుంది దాని అర్థం ఏంటంటే టు గ్యాదర్ ఫర్ ఎనీ పర్పస్ టేక్ అవే వాళ్ళందరూ కొనిపోబడుతున్నారు అని చెప్పబడింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఎవరు కొనిపోబడ్డారు మతయసువార్త ఇరునా చేసిన ఎవరు కొనిపోబడ్డారు ఎవరు గురితెరిగిన సమయంలో జలప్రాలకు వచ్చి వారిని అందరినీ కొనిపోయేను కానీ మతపరమైన క్రైస్తవ జీవితంలో ఎవరు కొనిపోబడ్డారు అంటే సంఘం ఎత్తబడే వాళ్ళు కొనిపోబడటము విడబడ్డ వాళ్ళకి శిక్ష అని చెప్పబడుతుంది కానీ అక్కడ మతయవార్థ ఇరునాదాలు ఏముందంటే జల ప్రళయము వారిని కొనిపోయేను అలాగుననే మన శక్కుమంట రాకడ కూడా ఉంటుంది అన్నాడు ఆ రాకడ దినంలో కూడా కొందరు నిత్య నరకానికి కొనిపోబడతారు కొందరు విడవ విడుదల పొందుతారు విడువబడతారు విడువ పడేవాడు పాప అని ప్రకటిస్తారు కొనిపోబడ్డవాడు పరిశుద్ధులని ప్రకటిస్తున్నారు నరకానికి కొనిపోబడుతున్నాడు విడవ పడ్డవాడు వలన విడుదల అని చెప్తుంది కాబట్టి విడివబడ్డవాడు పరిశుద్ధు అని చెప్తుంటే మతపరమైన క్రైస్తవ జీవితము విడబడ్డవాడు పాపి అని చెప్తుంది అంటే చూడండి దేవుని బిడ్డలని నిందిస్తుంది మతపరమైన జీవితం కాబట్టి అది ఒక మృగంలాగా తయారైంది తీరొచ్చు అది బబులోనికి నిలయం లాగా తయారైంది తీరొచ్చు కాబట్టి దేవుని బిడలని హింసించేది మతపరమైన జీవితమే అదొక మృగంతో పోల్చబడింది అని మనం ఎన్నిసార్లు గ్రహించినాం దాన్ని బాహటంగా మనం ఎవరికి చెప్పాం ఎందుకంటే అది చాలా కష్టతరమైన బోధ దేవుని బిడ్డలని హింసించేది దేవుని సంగమే అయితే అందుకు ఆ సంఘాన్ని శిక్షించబోతుండే పేతి రాష్ట్ర పత్రికలు చూస్తున్నాం దేవుని ఇంటి అంత తీర్పు ఆరంభం కాలం వస్తుంది మరి దేవుని బిడ్డలు శిక్షించిన ఎవరు అంటే సర్పంలు తీలని ఇంటి సలహా మనం చూసినాం బైబుల్లో కాబట్టి చూడండి టు గ్యాదర్ ఫర్ ఎనీ పర్పస్ టేక్ అవే రిమూవ్ అంటే రిమూవ్ అంటే తీసివేయడం అంటే వాళ్ళని తీసేస్తాడు ఏలీతనడు సమయంతో చెప్తున్నాడు ఈ సంవత్సరం నేను ఏలి తీసేస్తున్నా అన్నాడు అంటే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ హిమ్ ఆ రోజుల్లో దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడేటాడు ఆ నాకు గ్యాప్ క ముందే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ జరిగిన విషయాలు నేను మితం చెప్తున్నాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం ఈ సంవత్సరము దేవుడు అనేక మంది సేవకులను తీసివేస్తుండే ఈ లోకంలో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి గొప్ప గొప్ప టక్ టక్ టక్ టక్ వెళ్ళిపోయారు ఆ సంవత్సరం చాలా ఎందుకు తీసివేస్తుండూ చూడండి బాగా అర్థం చేసుకోండి వాళ్ళు దేవుని భక్తులే దేవుని సేవకులే కానీ దేవుని సేవకులు ఎందు తప్పు చేసినందుకే ఆయన ఆయన విధానం ఏంటంటే ఎక్స్ట్రీమ్ టాలరెన్స్ చివరి వరకు ఒప్పిక వహిస్తాడు వీడు ఇంకా మారడు వీడి ఇటనే విడిచిపెడితే వీడు కంప్లీట్ గా దిగజారి నరకానికి పోతాడు కాబట్టి వీడు నరకానికి పోకుండా ఉండాలంటే ఆత్మని రక్షించుకోవాలంటే ఈ కల ముగించుకోడతారు అలాగ కొలద నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యం ఎవరన్నా అవకాశం ఉంటే నేను చూపిస్తా శరీరం నశిపజేసి ఆత్మను కాపాడుకుంటాడైన ఆయన విధానం అది కానీ ఈ గుంపులు వేరే గొప్ప జనము శర్రాన్ని నశింపజేసి వాళ్ళ ఆత్మను కాపాడుతాడు ఎందుకంటే ఈ సగం సత్యం సగం అబద్ధాలు ఉన్నాయి చివరికి సత్యంలోకి వస్తాయి కాని మొదటి రెండు గుంపులని తెగవేయబడి చీ కట్ ఆఫ్ ఫర్ ఎవర్ అన్నాడు అక్కడ కాబట్టి అంటే అగ్నికి వాళ్ళు ఆహుతి అయిపోతారు తర్వాత ఇన్ టుగెదర్ టేక్అే తర్వాత చివరికి అటర్లీ దే విల్ బి డెస్ట్రాయిడ్ అటర్లీ ఇది చాలా ముఖ్యమైన పదం అటర్లీ అంటే కంప్లీట్ గా అనర్థం అటర్లీ అంటే సంపూర్ణంగా వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పబడింది మీరు అర్థం చేసుకోవాలా అటర్లీ అంటే ఏం ఇంకా ఏం మీ అర్థం ఇప్పుడు చూడండి వాళ్ళ శరీరాలను నశింపజేస్తానంటే వాళ్ళ ఆత్మ కాపాడతాడు అటర్లీ అంటే వాళ్ళ ఆత్మలు కూడా కాపాడబడవు ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అటర్లీ అంటే వాళ్ళ ఆత్మలు కూడా సంపూర్ణంగా నశించిపోతాయి సర్పములు తేళ్ల శరీరాలు నశింప నశించిపోతాయి వాళ్ళ ఆత్మలు కూడా శాశ్వతంగా నరకానికి కొనిపోబడతాయి అన్న విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి విత్డ్రాన్ అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయి చూడండి ఆమోస గ్రంథము ఎనిమిదవ అధ్యాయము కొంచెం స్పీడ్ వెళ్దాం తొమ్మిదవ వచనం ఆమోస గ్రంథము తొమ్మిదవ వచనం కాబట్టి పాత నిబంధన కాలంలో ముందుగానే చెప్పిండు కృత కాలం ముగించటానికి ఇవన్నీ నెరవేరేడి కాబట్టి కొత్త నిబంధన కాలము ఆరంభమై మన కాలంలో ముగించాడు పాత నిబంధన కాలంలో వాటన్నింటినీ సూచనాత్మకంగా చెప్పిం ముందుగానే కాబట్టి ఆముస గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఈ విషయాలు మరీ విశేషంగా చెప్తుంది ఇవన్నీ మీరు ధ్యానించినాక సంపూర్ణంగా ఆ విషయాలు మనకు అర్థమవుతుంటాయి ఇప్పుడు చూడండి ప్రవద యహో సెలవిసినది ఆ దినమున అంటే యుగ సమాప్తి చివరికి శ్రమలో ముగించే నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయును ఇదే వాక్యం యువవేన చెప్పిన వాక్యమే ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ చెప్పబడిన వాక్యమే ప్రగడన చెప్పబడుతుంది ఆయన మూడు సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ప్రచురణ నేను మధ్యాహ్న కాలం సూర్యుని అస్తమింపజేదును పగటి వేల ఇక్కడ మధ్యాహ్నం అంటున్నాడు కాబట్టి ఆత్మీయ ఆత్మీయంగా పగటి వేల అంటే ఎప్పుడు చెప్పండి పగలు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పగల్ రాత్రి అంటే సాయంత్రం అంటే ఈ టైము రాత్రి అంటే చీకటి టైం పగలు అంటే మార్నింగ్ కదా పగలంటే మార్నింగ్ ఇక్కడ మధ్యాహ్నం అని ఉంది అంటే పగలంటే స్టార్ట్ వెల్త్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ని పగలు పగలైందంటాం లే త్వరగా పగలైందంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది మధ్యాహ్నం వరకు అది అది టైమింగ్ కాబట్టి ఆయన తీర్పు ఎట్లా స్టార్ట్ అయితుంది ఒక టైంలే స్టార్ట్ అయ్యి ఒక టైంకి కంటిన్యూ అయ్యి ఇంకో టైం కి ఎండ్ అవుతుంది అది ఆయన టైమింగ్ మన టైం అట్లా కాదు కాబట్టి చూడండి ఇప్పుడు మధ్యాహ్న కాలం సూర్యుని అస్తమింపజేయును మీరు చెప్పండి ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో మీరు అనుకుంటున్నారు భవిష్యత్తులో జరగబోతుందని మధ్యాహ్నం చెప్పిన సూర్యుడు అస్తమిస్తాడా ఖచ్చితంగా సాయంత్రమే అస్తమిస్తాడు ఎందుకు ప్రకృతి సహజంగా అది కాదు అంటే ఆది ఆయన చెప్పినాడు ఆ వాక్యం ఏమని చెప్పిండు సూర్యుడు అస్తమిం చగానే చంద్రుడు అప్పుడు దానికి రాత్రి పేరు పెట్టిండు అక్కడ టైమ్స్ ఫిక్స్ చేసి వాటికి కాలాలు ఫిక్స్ చేసి ఇక్కడ వచ్చినప్పుడు ఆయన మార్చుకుంటాడా ఆయన మారడు ఆయన మార్చడు నిన్న నేడు నిరంతరము ఏకరీత ఉన్న దేవుడు ఆయన వాక్యము ఒక్కటి కూడా తగ్గిపోదు ఆకాశమేను బుధేన గతించను గానీ ఆయన వాక్యం ఎప్పటికీ గతించు ఆది డిఫైన్ చేసిండు అవి ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతాయి అప్పుడు పగలు ఎప్పుడు ఎండ్ అవుతుంది రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అప్పుడు రాత్రి అయిపోతుంది కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో దాన్ని అస్తమింపజేస్తుండడు దాని అర్థమేం చెప్పండి ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఇది ప్రకృతి సహజంగా ఉన్న సూర్యుకి సంబంధించింది గానే కాదు చంద్రునికి సంబంధించింది గానే కాదు నక్షత్రాలకు అసలే కాదు ఇది వేరే దానికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి అది మనకు అర్థమైంది అది ఏం సంబంధించిందో పగటివేళ్లను భూమికి చీకటి కమ్మజేయును ఇప్పుడు సూర్యునికి సూర్యుని అస్తమింపజేస్తాడు దాని తర్వాత పగటి వేళ భూమికి చీకటి కమజేయుదును మీ పండగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును కాబట్టి ఈ ప్రలాపము ఈ యొక్క వేదన స్టార్ట్ అయినాక దాని అంతము ఘోరమైన శ్రమ దినంగా ఉండును ఇప్పుడు అర్థమవుతుందా శ్రమ స్టార్ట్ అయినాక దాని అంతము ఎండింగ్ ఈ శ్రమ స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యే టైంకి బహుఘోరంగా ఉంటుంది అంట్రమ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి ఇప్పుడు ఉపా ఉదాహరణకి శిష్యుల కాలంలో చూస్తాం అపోస్త కాలంలో చూస్తాం దేవుని బిడ్డలు ఎంత మంది శ్రమల కదా సంఘాలు శ్రమల పాలనయి ఈడ్చుకోబడ్డరు దగ్గర దగ్గర శిష్యుల కాలం మొదలుకొని థౌసండ్ ఇయర్స్ ఎందుకంటే మనం చూస్తాము సిక్స్ ఇయర్స్ కి ఇస్లాం మతము ప్రపంచంలో విస్తరిస్తున్నప్పటికీ సిక్స్ ఇయర్స్ కి క్రైస్తవతం ప్రపంచం అంత విస్తరించింది యూరోప్ ఏషియా అరబ్ అరబ్ మొత్తం విస్తరించింది క్రైస్తవ సంఘం హిస్టరీలో మీరు చదివితే మీకు తెలుస్తుంది ఇవన్నీ ఇయర్స్ కి అంటే సిక్స్ నుంచి థౌజండ్ అంటే ఫోర్ ఇయర్స్ ఇస్లాము విజృంభించి వాళ్ళ మీద పడింది ఎక్కడ పడితే పడి ఎక్కడ పడితే అక్కడ చంపడం స్టార్ట్ చేసింది అప్పుడు థౌజండ్ ఇయర్స్ కి ఆ క్యాథలిక్ మతం నుంచి కొందరు వ్యతిరేకులు బయటకు వచ్చి రివర్స్ ఇస్లాం మతస్థల మీద పడతారు ఇట్లా వదిలేస్తే వీళ్ళు మమ్మల్ని అందరినీ చంపేస్తారు అనేసి పోయి వాళ్ళ మీద రివర్స్ పడి వాళ్ళని చంపడం మనం కానీ ఫస్ట్ చంపింది మట్టు ఇస్లాం మతస్తులే హిస్టరీలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది ఇప్పుడు ఐసీస్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ చంపేస్తారు క్రిస్టియన్స్ ని ఎందుకంటే మీరు ఒకప్పుడు మమ్మల్ని చంపారు అనేసి కానీ వాళ్ళకి ఇది రోజు చరిత్ర ఎందుకంటే వాళ్ళ మద్రాసాస్లలో వాళ్ళ కాలేజెస్లలో వాళ్ళ స్కూల్స్లలో వాళ్ళకి ఏం చెప్తారంటే టెన్ ఇయర్స్ థౌసండ్ ఇయర్స్ అంటే 1080 ఎయిటీ ఆ ప్రాంతంలో అంటే ఇది టూ థౌజండ్ కదా థౌజండ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ అంటే బ్యాక్ థౌజండ్ ఇయర్స్ టెన్ థౌజండ్ ఇయర్స్ ఆ టైమ్ లో ఏం జరిగిందంటే అంటే లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ముందు జరిగింది ఇస్లాం మతస్థులందరూ యూరప్ అంతా పై విజృంభించి చంపడం ఎక్కడ పడతడా చింద్రవంతర చేయడము స్త్రీలని పురుషులని పిల్లలని చాలా భయంకరమైన జీవితం వాళ్ళని జీవించడం చూస్తుంటాం ఆ భయానికి వాళ్ళందరూ లొంగిపోవడము వాళ్ళ మతానికి అనుగుణంగా మారిపోవడం చూస్తూ ఉంటాం అప్పుడు కేథలిక్ మతం నుంచి పోపు కొందరిని బయటికి తీసుకొచ్చి మాట్లాడి ఈ రీతిగా విడిచిపెడితే క్రైస్తవులు అందరు మరణిస్తారు అనేసి కొంతమందిని యుద్ధ ప్రవీణులను బయటికి లేపుతాడు వీళ్ళనే ఇంగ్లీష్ లో క్రూ అంటారు క్రూ అంటారు ఇంగ్లీష్ లో క్రూ సైడర్స్ ఇస్లాం మతస్థులను చాలా చంపుతారు ఆ చంపడంలో ఏం జరుగుతుంది కొంతమంది యూద మతస్ చంపిస్తారు ఎక్కడ వాళ్ళు ఇస్లాం మతం కనిపిస్తారు కాబట్టి గడ్డం గిడ్డం టోపీలు పెట్టుకుంటారు కాబట్టి యూదులు కూడా క్రైస్తవులు చంపుతారు చరిత్రలో అనేసి మనం సమర్థిస్తాను వాళ్ళని కొంతమంది సమర్థిస్తారు ఆ రోజు క్రూస్టెడ్ మతస్థులు వాళ్ళని చంపకపోయింటే ఈ రోజు మనం ఉడక్కలం అని వాళ్ళ సమర్థించుకుంటూ ఉంటారు వినడానికి బాగుంటుంది కానీ కతి పట్టుబాడు కతితోనే నశించబడనుంది వాక్యం ఆయన సిద్ధాంతం ఏంటి ప్రభు సిద్ధాంత ప్రభు ఆమోదికపోతే అది జెరవేరదు ఆయన ఆమోది ఇవ్వకపోతే అవి నెరవేరవు ఇస్లాం మతము ప్రపంచమంతట ఆ రోజుల్లో జబర్దస్తి చేసి అందరినీ ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేస్తుంది అది ఫోర్స్ఫుల్లీ గ్రోయింగ్ రిలీజన్ చాలా మంది చెప్పుకుంటారు ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ అని చెప్పుకుంటు ప్రపంచంలో క్రైస్తవులే లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ కానీ ఇస్లాం మతము ఫాస్ట్ గా గ్రో అవుతుంది అది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో అంత ఫాస్ట్ గా కూడా కొలాక్స్ అవుతుంది వాళ్ళలో ఊళ్ళకే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు ఇవన్నీ ప్రభు వల్ల కలుగుతున్నాయి ఎందుకు వాళ్ళకి ఆమోదించేడు అంటే మనం చూసినాం ఫెయిల్ హార్స్ లేక ధూమ్ర వర్ణము గుర్రం గురించి మనం ధ్యానించినాం కొంతకాలం క్రిందట అది ప్రపంచమంతట పోతుంది తొక్కుతా ఉంది దాని క్రింద ఎవడు పడితే వాడు నల్గకుండా పడుతున్నాడు అని చూసినాం అంటే గ్రీన్ కలర్ నాచురంగు కాబట్టి నాచురంగు దానికి ఆమోదించింది దానికి ఆగ్గే ఇచ్చింది దానికి పవర్ ఇచ్చిండు దేవుడు దాని భూ సకల ప్రజలని తొక్కు తక్కువ అధికారం ఇచ్చిన మనం చూస్తాం అక్కడ ధూమ్రవర్ణం గల గుర్రానికి అది పోయి తొక్కుతా ఉంది ప్రపంచమంతట దానికి ఇచ్చిండు పర్మిషన్ దేవుడు ఎప్పుడు సిక్స్ ఆయన చనిపోయి తీర లేచి వెళ్ళిపోయినాక శిష్యులు సేవ ఆరంభించి వాళ్ళ కళను ముగించుకున్న సిక్స్ కి ఆయన పుడతాడు వాళ్ళ ప్రవక్త సిక్స్ హండ్రెడ్ కి ఆయన పుట్టినాక ఆయన చనిపోయినాక తన దాని దగ్గర ఉంటారు నలుగురు ఉంటారు ఆయన అనుచరులు ఆ నలుగురు నలుగురు దశలకు వెళ్ళిపోయి దగ్గర దగ్గర వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుంపులన్నీ జమ అయిపోయి ప్రపంచం అంతటా యూరప్ ఆఫ్రికా అదంతా పోయి అక్కడ ఎక్కడ చంపేసి జబర్దస్తి స్థాపిస్తారు అది జబర్దస్తి స్థాపించబడ్డ మతం అది ప్రేమతో స్థాపించబడ్డ మతం కానే అది కేవలం ప్రభు యొక్క ఆత్మ వల్ల జరిగేది అది ప్రేమతో స్థిరపరచబడ్డ ఈ యొక్క మతపరమైన క్రైస్తవ జీవితం మన క్రైస్తవ జీవితం అని చెప్పడం ప్రేమతో స్థాపించబడ్డ జీవితం ఇది జీవితం కాబట్టి వాళ్ళు ఈరోజు మీరు మమ్మల్ని ఆ కాబట్టి మా పూర్వీకులని మేమిప్పుడు మిమ్మల్ని చంపుతున్నాం అది చరిత్ర ఐసిస్ గుణగణం కానీ ఐసిస్ మనుషులకి ఎవరు చెప్పగలనేది ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు అనేసి నేను సమర్థిస్తలేను ఒక చిన్న గుంపు తప్పు చేయడం మతము అంత తప్పు చెప్పడానికి వీల్లేదు ఒక చిన్న గుంపు క్రైస్తవులు పోయి ఇతర చంపినంత మాత్రాన క్రైస్తవ మతము తప్పు చెప్పగలమా చెప్పడానికి వీల్లేదు అదే రీతిగా ఆ మతంలో కూడా ఇస్లాం మతంలో కూడా ఒక చిన్న గుంపు వాళ్ళు పోయి క్రైస్తవ మొత్తం మతమంతా తప్పని చెప్పడానికి మతంలో ఉన్న వాళ్ళందరూ తప్పని చెప్పడానికి వీల్లేదు అక్కడ కూడా మంచి మనుషులు ఉంటారు మనం అటువంటి స్టాండ్ ని తీసుకోవాలా ఎందుకంటే ఇది ఆ ప్రేమ సిద్ధాంతం వాళ్ళని ప్రభుత్వత నడిపించాలంటే నీ స్టాండ్ అట్లా ఉండాలి నువ్వు ద్వేషం చూపించద్ది మన వాట్సాప్ గ్రూప్ లా కనిపిస్తుంటే నాకు కొన్ని పోస్టింగ్స్ ద్వేషం చూపిస్తుంటారు మీరు అక్కడ మనం మార్పు చెందాలా అవి కరెక్ట్ గా అవి వాళ్ళని కఠినంగా శిక్షించాలా అనేది కానే కాదు మన సిద్ధాంతం ఆయన తెలదా శిక్షించాలని ఎందుకు తన బిడ్డలకి అంత కఠినమైన శిక్షని ఆమోదించిండు నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తే మనకెందుకు ఇంత కష్టం అని ప్రశ్నలు ఇస్తారు క్రైస్తవులు నాకు ఎందుకు ఇంత కష్టం కష్టం ఇంపడి కష్టం కష్టం ఇంపడి కష్టం నాకెందుకు చిన్నప్పటి నుంచి అక్కడ కొంతమందిని నేర్పచ్చు ఎందుకు ఆయన ఆ రీతిగా ఆమోదించండి అని ప్రశ్నలు దానికి మనం జవాబు ఇవ్విస్తాం చెప్పండి మీ సేవలో మీకు చేస్తారు ప్రశ్న దానికి కరెక్ట్ జవాబు మీరు ఇవ్వాలి క్రైస్తవులు వేస్తారు వేరే కాదు ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మానవభంగాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలనే వాళ్ళు భయంకరంగా చిత్ర చంపుతున్నారు మరి దేవుడు బ్లైండ్ గా ఉన్నాడా ఉత్తగా చూస్తా ఉన్నాడా ఆయన నిజంగా దేవుడు అయితే ఎందుకన్నా వాటిని పట్టించుకుంటలేడు అని ఇస్తారు మీరు జవాబు ఇవ్వాలా ఇస్తారా ఒక పాస్తారు చెప్తుంట విన వాక్యం ఆయన ఒక జైలుకి వెళ్ళిండంట జైల్లో నడిపిస్తున్నారు జైల్లో చర్చలు నడిపిస్తారు మన జైలు పూజలు చేస్తా ఉంటారు కదా జైల్లో చర్చి నడిపిస్తారు అంట చాలా మంది జైల్లో రక్షణ బొందిరంట ఈ పాస్త సేవ చేస్తారు వాక్యం ప్రకటిస్తుంది మనుషులు రక్షణ పొందినక చర్చి స్టార్ట్ ఆ ఆ మనుషులనే ఒకయిన పాస్టర్ లాగా తయారయ్యి ఇంకా కొంతమంది పాస్టర్ లాగా తయారు వాళ్ళే వాక్యాలు చెప్తా ఉంటారట ఆ జ్వరంలో అంటే అంతా మార్పు చెందిరు శిక్ష అనుభవించక తప్పదు చేసే తప్పకి కానీ వాళ్ళు రక్షణ వాళ్ళ హృదయాన్ని అక్కడే సేవ చేసుకుంటున్నారు అయితే ఒక పాస్తర్ అక్కడ ఇన్వైట్ చేస్తే ఆ పాస్తారు ఆ జైలు దాన్ని లోపల అడుగు పెట్టి వాక్యం చెప్పడానికి పోయిందంట పోయి అంతా లోపల చూస్తుంటే ప్రతి జైలు సెల్ లో ఒక బైబుల్ ఉందంట చూడడానికి బాగుంటుంది చెప్పడానికి బాగుంటుంది బాగుంటది కదా కానీ మనం అర్థం చేసుకోవాలా ఆయన చెప్పింది ఏంటంటే చివరికి ఈ బైబుల్స్ ఒకప్పుడు స్కూల్స్ ఉండే గవర్నమెంట్ బైబుల్స్ తీసేసింది ఇప్పుడు పెట్టద్దు స్కూల్ అది ఆ రోజు స్కూల్ పెట్టింటే ఈ రోజు ఇక్కడ వరకు నువ్వు ఇప్పుడు పెట్టుతున్నావు బైబుల్స్ జైల్లో అదే స్కూల్లో పెట్టింటే వాడు కూనికొడు కాకపోయేవాడు వాడు జైలుకి రాకపోయేవాడు ఈ రోజు జరుగుతుంది అంతే ప్రపంచంలో క్రైస్తవ దేశాలలో స్కూల్స్ అలా బైబుల్స్ తీసేసారు స్కూల్స్ అలా ప్రేయర్స్ తీసేసారు భక్తి కుటుంబాలు ఏం చేస్తాయంటే మేము ఆ స్కూల్స్ కి పిల్లల్ని అక్కడ దేవుళ్ళు లేడు ఎక్కడైతే క్రిస్టియన్స్ స్కూల్స్ ఉంటాయో ఎక్కడైతే బైబుల్ ఉంటుందో ఎక్కడ వర్షిప్ ఉంటుందో అసెంబ్లీ ప్రేయర్ ఆ స్కూల్స్ పంపిస్తాం మా పిల్లల్ని ఎందుకంటే వాడు పెద్ద దొంగ కావోదు తర్వాత వేరే స్కూల్స్ పోతే వాడు దొంగ కఠినంగా అయిపోతాడు వాడు రక్షణ వాడు వాడు త్రునీకరిస్తాడు ప్రభుని మరి వాటికి నువ్వు పెద్ద పెద్ద చదువులు జరిపించి కూడా వేస్తే కదా కాబట్టి ఈ మూడు గుంపులు ఎందుకు ఆ రీతిగా దేవుని చేతిలో శిక్ష అనుభవిస్తున్నాయి అన్నప్పుడు ప్రభు మనం చూపిస్తుండడు వీళ్ళ భక్తిహీనతనే వీళ్ళు భక్తిహీనంగా దిగజారిపోయినారు వీళ్ళు కొట్టివేయబడ్డరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి రెండు గుంపులు అటర్లీ కటాఫ్ తెగవేయబడి చత్తురు అంటే వాళ్ళ ఆత్మలు కూడా శాశ్వతంగా నరకానికి పోతాయి కానీ మూడవ గుంపును నేను బయట తీసుకొస్తాడు అందుకే మధ్యాహ్న కాలంలో సూర్యునికి చంద్రుడు సూర్యుడు అస్తంమిస్తాడు మధ్యాహ్నం మధ్యాహ్నం సూర్యుడు అస్తమించడం అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం రెండో వాక్యాలు నేను మీకు చూపించి వాక్యాన్ని ముగిస్తాను ఎందుకంటే నేను అలారం పెట్టుకుని టైమ్ మేనేజ్ చేస్తున్నాను ఈరోజు మీకా గ్రంథం మీకా గ్రంథము మూడవ అధ్యాయం ఒకరోజు దీర్ఘంగా జరించిన వీటిని రికార్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధలు ఉన్నాయి ఇవన్నీ మీకా గ్రంథము మూడవ అధ్యాయము ఆడవ వచనంలో ఆ దినమున నేను కుంటి పోగు చేతును మూడు మూడు కదా ఆరవ వచనం కరెక్ట్ మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్లీ ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా ఆస్తమించును పగలు చీకటి పడును ఇవన్నీ ఒకటే బోధలు ఇక్కడ కొన్ని ఇంకా దీర్ఘంగా కొన్ని విషయాలు చూపించండి అక్కడ డైరెక్ట్ గా చూపించూట సూర్యుడు అస్తమిస్తాడు పగలు చీకటికి అమ్ముతుంది భూమిని చీకటి కమ్ముతుంది ఇలా చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ డైరెక్ట్ గా చెప్తుంది ఇప్పుడు మీకు అర్థం కావాలా ఇవి ఏందో సూర్యుడు ఏంది చంద్రుడైంది నక్షత్రం ఇక్కడ చీ చూడండి మీకు దర్శనము కలగకుండా రాత్రిక మును కాబట్టి ఇప్పుడు అర్థం చేస్తుందా మీకు అంటే అది ఎవరు ఏ గుంపు గురించి మాట్లాడుతుంది ఇన్ని చూసిన వాక్యాలు సూర్యుడు గురించి ఉంది చంద్రుడి గురించింది ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు అంటుండు డైరెక్ట్ గా అంటే ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మనుషులకే సాదృశ్యము అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్ చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళస మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోదే చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు కాబట్టి ఎవరు వాళ్ళు ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా ఆస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదే గాండ్రు తెల్లబోదురు కాబట్టి దీర్ఘదర్శులు ఎవరు సోదే కాంట్రు ఎవరు గుంపులు ఇన్ని ఇవి చూసినా మనం మీక గ్రంథం మీరు ధ్యానిస్తే మీకు ఆ రికార్డింగ్స్ మీరు చౌక పెట్టుకొని వింటే అవన్నీ క్లియర్ గా అర్థం ఆ రోజు ధ్యానించిన దీర్ఘంగా ఇవన్నీ ఇవన్నీ గుంపులు సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకి సంబంధించినయే ఇప్పుడు తీయటగా చెప్తున్నాడు ఇవి మనుషులు అని అంతవరకు ఆ సెలెషల్ సెలెషల్ అంటే ఆకాశం మీద ఉండే జీవ అవి ఆకాశం మీద ఉండే సూచనలు కానీ ఇక్కడ ఏమి జరుగుతున్నాయి అవి మనుషులు అని చూపిస్తున్నాడు ఒకప్పుడు ఆకాశవాసులు ఇప్పుడు క్రింద పడవే పడ్డారు పైనుంచి క్రిందికి పడవేబడ్డరు మూడవ బూర ఊదినప్పుడు జరిగిన విషయం అందుకే మతేయవార్తలు ఒక వాక్యం చూపి ఈ రోజుకి మతయ సువార్త ఇరవై అధ్యాయంలో ఇప్పుడు మన ప్రవ్వే దాన్ని డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నాడు మీకు అర్థం కావాలి ఇప్పుడు ఇప్పుడంతా ప్రవర్తనలు మాట్లాడటం చూసినాము ఇప్పుడు డైరెక్ట్ గా మన ప్రవ్వే మాట్లాడుతున్నాడు ఇరవై వచనంలో ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఈ విషయం మాట్లాడుతున్నాడు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే బాగా అర్థం చేసుకోండి ఏ దినముల శ్రమ ముగిసిన వెంటనే చూడండి శ్రమ ముగియడం అనేది కాదు మనం అర్థం చేసుకున్నాం ఒక బూర ఊదినప్పుడు శ్రమ అక్కడికి ఎండ్ అయినాక దాని తర్వాత ఇంకొక బూర ఊదినప్పుడు శ్రమ కంటిన్యూ అవుతా ఉంటది కాబట్టి ఎండు అనేది ఉండదు ఏడవ బూర ఊదినాకనే సమాప్తం అవుతుంది టైమ్ ఆగిపోతుంది అన్న విషయాన్ని మనం గనిస్తున్నాం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అన్నప్పుడు దాని తర్వాత కంటిన్యూ అవుతుంది చూడండి ఏం కంటిన్యూ అవుతుంది ముగించిన వెంటనే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది ఇక్కడ చూడండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమును అంటే ఆరంభం అవుతుంది శ్రమలు ముగించాలా తీర్పు తీర్పు కూడా శ్రమలకే కదా ఒక సాదృశ్యం వరితిగా చూడండి ఇప్పుడు చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియడు ఆకాశ నక్షత్రములు రాలెను కాబట్టి చీకటి సూర్యుని కమ్ముడు కమ్మడము చంద్రుడు కాంతిని పోగొట్టుకోవడము దాని తర్వాత నక్షత్రములు రాలడం నిజంగా రాలవు నక్షత్రాలు ఎందుకంటే నక్షత్రాలు చంద్రుని కంటే బహు దూరంగా ఉంటాయి అవి డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ బహుదూరంగా ఉంటాయి అవి అందుకు చిన్నగా కనిపిస్తాయి అవి సూర్యుడు నుంచే చంద్రుడి నుంచే ఇంకా దూరంగా ఉంటాయి అవి కాబట్టి అవి అక్కడి నుంచి ఒక ఒక నక్షత్రం పడితే భూమి సగం ముక్కలు అయిపోతుంది అంత పెద్దగా ఉంటాయి అవి నక్షత్రాలు లాంగ్ డిస్టెన్స్ లో కాబట్టి మనకు చిన్నగా కనిపిస్తాయి అవన్నీ వచ్చి భూమి మీద నిజంగా భూమి ఉంటుందా చూరచూర అయిపోతుంది కాబట్టి అది ఫిజికల్ గా జరిగేది గానే కాదు ప్రకృతి సహజంగా జరిగేది గానే కాదు ఇవి ఆత్మీయమైనవి కాబట్టి నక్షత్రములు దేనికి సాదృశ్యము తేళ్ళ సాదృశ్యం అని మనం గనించాం కాబట్టి ఈ గుంపు ఆయన నుంచి ఆయన సన్నిధి నుంచి పడవేయ్ అని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడు ఒక ఒక బూర తీర్పు ఆరంభం ఇంకొక బూర తీర్పు ముగించే టైంకి ఇది ఆరంభం స్టెప్ బై స్టెప్ గా ఆరంభం అని చెప్తున్నాడు ఇక్కడ ఆకాశ నుండి నక్షత్రంలో రాలను ఆకాశ శక్తులు కదిలింపబడును కాబట్టి శక్తులు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆకాశ శక్తులు ఒకప్పుడు ఆకాశం మందు ఉన్న శక్తులు ఇవి ఆకాశ మందలి శక్తులు అంటే చాలా మంది అంటారు రాష్ట్ర పత్రిక్రదర్ వాక్యం ఆకాశ మండలపు కదా ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయి భాగాన్ని తీసుకోండి ఆకాశ శక్తులు ఆకాశ వేరే ఆకాశ శక్తులు వేరే ఇవి ఆకాశంలో ఉన్న శక్తులు ఆయన సరిలో నివసిస్తున్న శక్తులు ఇవన్నీ అంటే ఆయన ఆత్మ పొందుకొని రక్షణనుభవం పొందుకొని ఆయన శక్తిని పొందుకున్న గుంపులు ఇవన్నీ ఒకప్పుడు అక్కడి నుంచి పడవే పడుతున్నాయి కదిలింపబడుతున్నాయి ఎవరిని అక్కడి నుంచి వాటి స్థితి తప్పిపోయినై వాటి స్థితి విడిచిపెట్టబడి క్రింద పడవే పడుతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తాను వచ్చేవరం నేను చూపిస్తాను ఆ దినముల శ్రమం ముగిసిన వెంటనే ముగియడం అన్న దానికి వెంటనే అనే పదం నుంచి మనం వచ్చేవరం చూస్తాం కొంచెం దీర్ఘంగా మీరు కూడా కొంచెం వాక్యాన్ని ధ్యానించారండి మార్కు సువార్త లూకా సువార్థలు కూడా ఇవి ఉంటాయి అవి నేను వచ్చేవారు ఎందుకంటే ఇక్కడ మన ప్రభు చూపించుడు మతూడు గుంపుల గురించి మార్కు సువార్తకు వచ్చినప్పటికి ఇంకా కొన్ని విషయాలు వ్యాఖ్యం చేస్తాడు ఈ మూడు గుంపులకు సంబంధించినవి లూకా సువార్తకు వచ్చిన ఫైన్ అన్నట్టు ఫీల్ కంప్లీట్ అయిపోతుంది ఆ గుంపుల్ అవి ముగించినట్టు మనము ఇంకొక దశకి ఇంకొక ఇంకొంచెం ముందుకి వాక్యాన్ని వాక్యంలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తా ఉంటాం ప్రభుత్వ ఎవరు మనకి వీటిని చూపించలేదు కాబట్టి సూర్యుడు నక్షత్రములు శాశ్వతంగా నరకానికి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ చంద్రుడు మటుకు రక్తహీనం రక్తవర్ణుడిగా రక్తం ప్రవహించడం చంద్రుడిలో రక్తం ప్రవహించడం మనం అవన్నీ చూస్తున్నాం ఇక్కడ చంద్రుల రక్తం ఎందుకు చెప్పండి చంద్రుల రక్తం ఉంటుంది ఉండదు కదా ప్రకృతి దేశంగా ఉండదు కాబట్టి చంద్రునిలో రక్తం రావాలంటే అది ఖచ్చితంగా ఒక గుంపుకి సంబంధించింది ఒక మనుషుకు సంబంధించింది వాళ్ళందరూ రక్తము వాళ్ళ రక్తము ఏర్లై ప్రవహిస్తూ ఉంటాయి విశాఖలు బొబులకి కోల్పోబడు దేశమంతా రక్తం ప్రవహించిందట ఏర్లు అంతగా మరణకాండ జరిగింది కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఈ తీర్పులు ఆరంభమైనప్పుడు రక్తము ప్రవహిస్తూ ఉంటది ఎక్కడ ప్రవహిస్తుందో మీకు తెలుసు నేను మీకు చూపించిన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రపంచం అంతటా గా జరుగుతున్నాయి ఒకేసారి ఎందుకంటే అది ఆయన విధానం అందుకే మనము వాళ్ళని భక్తిహీనతల నుంచి ప్రభు చేత నడిపించాలంటే చాలా కష్టతరమైన సేవ మొదటి గుంపు రెండు గుంపులు తెగ విబడి చస్తాయి ఎప్పటికీ మన సేవా జీవితం అంతా గొప్ప గురించే కాబట్టి వారికి వీటిని మనం ప్రకటించడానికి మనం సిద్ధపడదాం ఐహిక విచారణ చితం మనం కొట్టుకొని ప్రభు ఎన్నిసార్లు నాకు జ్ఞాపం చేసింది పోయినవారం నుంచి మన సేవా జీవితంలో ఇక్కడికి వచ్చే వాళ్ళ జీవితాల గురించి చూపిస్తాడు నాకు చూపిస్తాను తప్పకుండా నేను మీకు చెప్పక తప్పదు ఐహిక విచారణ ఎక్కువ మీకు అంటే మీరు మార్తాగా జీవిస్తున్నారు ఎక్కువ కాబట్టి మార్తా లాంటి లోకంలో మనమున్నాం నువ్వు మరేలాగా ఉంటావా మార్తాగా ఉంటావా ఈ లోకం మట్టుకు మార్తా లోకమే నువ్వు పొద్దులేస్తే సాయంత్రం వరకు కష్టమే నువ్వు ఉద్యోగము ఉద్యోగము ఇల్లు కుటుంబము సమస్యలు సంబంధాలు ఇవే బాధలు ఇది మార్తా జీవితం ఏం తినాలా ఏం త్రాగాల ఏం ధరించాలా ఇది మార్తా జీవితం మనం అట్లనే ఉన్నాం లేస్తే ఎక్కడ పోవాలా ఏం చేయాలా మార్తా జీవితం మళ్ళా ఆచారబద్ధంగా జీవిస్తున్నావు నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు బ్రదర్ సిస్టర్ అని మాట్లాడుతుంది దేవుడు ఎందుకంటే నువ్వు మార్తలాగా తయారైపోతున్నావు కొంచెంసేపు అవన్నీ మర్చిపోయి ఆయన స్థితిలో ప్రార్థన చేసుకుంటా కూర్చో ఒక గంట సేపు రోజు పొద్దున ఆయన స్థజంలో మోకాలుండి ప్రార్థన చేయి ప్రవ్వా నేను మార్తలాగా కాక కావడానికి వీల్లేదు నేను మరేలాగా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలా మీ వాక్యమే సత్యం మీ వాక్యంలోనే జీవం నాకు అది కావాలా ఈ లోకంలో దేని గురించి నేను ప్రయాసపడుతున్నా పరిగెత్తున్న పొద్దు నుంచి సాయంత్రం వరకు అవన్నీ మాయమైపోతాయి నా కండ్ల ముందు అవన్నీ నాకు దూరం అయిపోతాయి మన దూరమయ్యే వాటి గురించి నేను ఎందుకు ప్రయాసపడుతున్నా మార్తా కాబట్టి నా జీవితాన్ని మార్చుకోవ్వా నేను అనేకమైన పనులు ఈ లోకంలో గాలికి పోయే కంపని నా మీదేసుకుంటున్నాను ప్రవ్వా ఆ కంప నుంచి నాకు విడుదల కల్పించుకోవ్వా నా ప్రార్థన నీకు అవసరం నీ సేవల జీవితం వేస్ట్ అయిపోతా టైం అంతా వేస్ట్ అయిపోతా నీకు సమాధానం ఎక్కడుంది మార్తలాగుంటే సమాధానం ఉండదు కాబట్టి నీ హృదయంలో సమాధానం రావాలంటే అన్నీ ఒకసారి మర్చిపో ఆయన పాదాల యుద్ధకొచ్చి కూర్చో ఆయన వాక్యాన్ని ధనించి ప్రార్థన చేయి ఎక్కడలేని ఆ తీర్మానం ఎక్కడలేని నిరీక్షణ ఎక్కడలేని ఆదరణ నీకు ఆయన ప్రార్థన ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకుందాం ఈరోజు అటువంటి ప్రార్థనలో మనం కొంచెం చరిసే సమాన్ని కళ్ళు మూసుకుంటే ప్రభువా మూడు గుంపులు ఏ రీతిగా క్రింద పడవేయబడ్డ చూపిస్తారు ఒకప్పుడు వీళ్ళంతా ఆకాశవాసులు ప్రభా ఆకాశం అందు ఉన్నారు ఆకాశం అందల శక్తులు వీళ్ళంతా కానీ భక్తిహీన స్థితికి దిగజారి అక్కడి నుంచి పడవేయబడ్డారు మూడుగా విభజింపబడ్డారు ప్రభా ఈ గుంపులు మీరే సెపరేట్ చేసిన వారి యొక్క జీవన విధానాన్ని బట్టినైనా వాళ్ళు ఏర్పరచుకున్న జీవన విధానాన్ని బట్టి వార్ గుంపులలో విడిపోయారు ప్రవ్వా కానీ మేం మట్టుబిటి గ్రహించగలుగుతున్నాం మీ యొక్క ముద్రలో మేము ఉన్నాం ప్రవ్వా ఈ ముద్ర నుంచి మేం బయటికి గొడవనికి వీళ్ళే నోవాహు తన కుటుంబికులు ఏ రీతిగా ముద్రించబడ్డరోడలో యుగ సమాప్తిలో మేమందరం ఆ రీతి ముద్రించబడలాగినా గొప్ప ఇంకా ఎంతమంది ముద్ర లేకుండా బయట ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరినీ ఈ ముద్రలోకి నడిపించాలా అది మేమిచ్చేది కాదు మీరివ్వాల్సిందే మీనే సీల్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీ భక్తులను మీ పిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు సీల్ చేసుకునేందుకు మీకు ఎంతో బంధనాలు కాబట్టి మేము దేని విషయంలో చింతించాం దేని విషయంలో భయపడం ఒకవేళ మా కళలు ముగించుకున్నా మేము మీ సన్నిధి చేరుతాం కాబట్టి అటువంటి ఆత్మ నిరీక్షణలో మమ్మల్ని నడిపించమని సాయంత్రం ప్రార్థిస్తున్నాం మాలో అనేకులు మార్తాలుగా తేలైతున్నారీ మీరు మాకు ఒక మూడు వారాల నుంచి చూపిస్తూనే ఉన్నారు నాయన అనేకులు తన వేటగాని ఉరిలో చిక్కబడుతున్నారు ప్రవ్వ వాడు వాళ్ళని చిక్కించుకొని తీసుకొని పోతుంది ఇక్కడి నుంచి కానీ ఎవ్వరిని కూడా పోగొట్టుకోవద్దని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాకు ఇచ్చిన విలలో కూడా మేము పోగొట్టుకోవద్దు అన్న ప్రయాసంతో ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమధ మీ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం అపవాదిని ఎదిరించే శక్తిని ఆత్మని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపులు దయచేసి మార్గాన్ని సరళం చేయండి ప్రభా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకంలో నూతనంగా నడిపించి పరిశుద్ధంగా మేము జీవించాలా ఎటువంటి మా మీద కలంకం లేకుండా దోషం లేకుండా మడతం లేకుండా ప్రభా మీ కొరకు పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి మీరే మహిమనందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించచ్చు నాం తండ్రి